యిదు నాకు లేదు నన్ను మీరేమన్న నన్నవారు నాకు నాత్మప్రియులు ఉన్నదున్నయట్లు ఊహించి చెప్పెద అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శక్తిరూపములో శరీరమంతయూ వ్యాపించియున్న ఓ ఆత్మ వినుము నేను చెప్పిన విషయములు మీకు సరిపోక నన్ను మీరేమన్నను నాకు లేదు. నన్ను ఎవరు ఏమనినా నాకు వారు ఆత్మప్రియులే ప్రపంచములోని వారికి భయపడక ఉన్న సత్యమును ఉన్నట్లు చెప్పుట నా కర్తవ్యము